ప్రార్థన చేస్తాం పరిశుధున వగు తండ్రి మీకు వదనాలు వేసయ్యా గోపదేవ మీకు స్థుతుల స్తోత్రాలనైనా ప్రవ్వా ఈ దినమంతా మీ సాంచత నడిపించినారు మమ్మల్ని సురసితంగా కాచి కాపాడి ప్రభా మీ సన్నిధిని నడిపించినందుకు మీకు ఎంతో వదనాలు స్థితుల స్తోత్రాలనైనా ప్రవ్వా యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చినాం ప్రభా మీ యొక్క వాక్యంలో నేను సత్యాన్ని గ్రహించాలా ప్రభావ భూ ప్రభా మలు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం మా హృదయాలను సిద్ధపరచని ప్రభావ మా ఆత్మలను సిద్ధపరచమని ప్రార్థించినాం వాక్యాలని సత్యాన్ని గ్రహించలాగా వాటిని తర్మాలు మేము పాటించలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభావ దానికి తగిన పరిశుధాత్మ నడిపి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ్వా పరిశుధాత్మ వచ్చినప్పుడు నాలోనేవి తీసుకొని మీకు బయలుపరుసని చెప్పిన నైనా అవును ప్రవ కాబట్టి నైనా ఈ యొక్క వాక్యాలు మీరే చెప్పబడ్డాయి ప్రవ్వా మీరు చెప్పిన ఆ యొక్క వాక్యాలని సత్యాలను గ్రహించలాగా మీరు సహాయపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రవ్వాటిని మేము అర్థం చేసుకొని ప్రవ్వాలో జీవితంలో పాటించాలా అనుభవపూర్వకంగా వాటిని అనేకలకు ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించండి మరి విశేషంగా తండ్రి ఇక యుగ సమాప్తి చివరి భాగానికి మేము వచ్చేసినాం ప్రభా ఏ క్షణంలో ఈ కాలం ముగిస్తుందో యుగం ముగిస్తుందో మాకు తెలియదైనా కానీ ప్రభావ మేము ప్రతి క్షణం సిధపడి ఉండేలాగానే సేపడమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభావ మా చింతా యావత్ మీ మీదనే మోపుతున్నాం ప్రభావ మీరే సమాధానం అనుగ్రహించండి మీ యొక్క తన్మలి విశాంతిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీలోని సర్వసత్యంలోకి మనల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభా అనేకుల తర్మలు మీ చెంత నడిపించే బిడలుగా మనం తయారు మరి విశేషంగా ప్రభ ప్రతి అక్కర్లు కొరతలు తీర్చమని ప్రతి చోట మీ కొరకు సాక్షలు పెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె ఈరోజు ఇరవై రెండవ తారీఖు జూలై రెండు సంవత్సరం బాబిలోనియన్ గిరిగ్రం క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలోని ఆరవ బూరకు సంబంధించిన ప్రవచన వాక్యములు ధ్యానిస్తూ ఉన్నాం కొన్ని నెలల నుండి ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం నుంచి దాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ఆల్మోస్ట్ క్లోజర్కి వచ్చేసినాం ఆరవబూర వాక్యపు మొగ్గింపులోనికి దగ్గరకు వచ్చేసినాం ముఖ్యంగా మనము పోయిన వారం అటుపోయిన వారం ఈ నలుగురు దూతలు యొక్క గుణగణాలు ధ్యానించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము వారిని అర్థం చేసుకోవాలంటే వాటి వాళ్ళకి సంబంధించిన ఆత్మీయ చిహ్నాలు ఇక్కడ చెప్పబడ్డాయి సింబల్స్ అంటాం కదా ఇంగ్లీష్లో సింబాలిక్స్ కాబట్టి ఈ నలుగురు దూతల యొక్క సింబాలిక్స్ లేక ఆత్మీయ చిహ్నాలు ఇక్కడ చెప్పబడ్డాయి ఈ పదమూడవ వచరం నుంచి ఈ నలుగురు దూతలు ఎవరు అన్నప్పుడు వాటికి సంబంధించిన విషయాలు ఎన్నో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అక్కడ ముఖ్యంగా ఈ నలుగురు దూతలకి ఒక ఆజ్ఞ అనుగ్రహించబడింది ఏంటి అది అంటే మనుషులలో మూడో భాగంను సంహరించడం కొరకు మనుషులలో మూడో భాగంను సంహరించడం కొరకు వాటికి ఆజ్ఞ అనుగ్రహించబడింది కాబట్టి ఇవన్నీ ఎందుకు జంతువులతో పోల్చబడ్డాయి ఈ మనుషుల గుంపులు ఎందుకు జంతువులతో పోల్చబడ్డాయి అంటే వారు ఇంకా జంతువులలాగానే లేక పశు ప్రాయులు లాగానే జీవిస్తున్నారు అన్న విషయాన్ని ఫస్ట్ పాయింట్ చూపిస్తాం వాళ్ళు మానవ హృదయం కలిగిన వాళ్ళ కనిపిస్తున్నారు మనకి వాళ్ళు ఇంకా పశు ప్రాయుల లాగానే ఉన్నారు అన్న విషయాన్ని మనం నెబు సంబంధించిన ఉపనంలో నేర్చుకుంటాం నెబుకద్ ఒక పశువు వాళ్ళే ఎండకి తడుస్తూ గడ్డి మేషండ్ అనుంది వాక్యం దాని తర్వాత కొంతకాలానికి అతనికి మానవ హృదయము అనుగ్రహించబడింది అప్పుడు తిరిగి లేచి స్నానం చేసుకొని మంచి బట్టలు కట్టికొని తిరిగి మళ్ళా సింహాసనం మీద కూర్చున్నట్టు మనం చూస్తాం లాస్ట్ అనగి దాని తర్వాత కాలం ముగించుకుంటాడు అంటే చివరికి అతనికి మానవ మనసు హృదయము అనుగ్రహించబడింది కానీ పశువులాగా జీవించినట్టు మనం చూస్తూ ఉంటాం అదే రీతిగా ఈ నలుగురు ఈ దూతలు పశువులని పోల్చబడినట్లు మనము ఎన్నో వారాల నుంచి ధనిస్తున్నాం వారి గుణగణలు పక్షులతో పోల్చబడింది కుక్కలతో పోల్చబడింది నక్కలతో పోల్చబడింది ఎలుగుబంటితో పోల్చబడింది దాని తర్వాత గుడ్లగూవతో పోల్చబడింది రకరకాల పక్షులతో కొంగలతో పోల్చబడినట్టు మనం చూసినాం ఇవన్నీ అపవిత్రమైన పక్షులు అపవిత్రమైన జంతువులు అని కూడా మనం ధ్యానించినాం కాబట్టి వీళ్ళు గణహీనమైన ఘటముల దేవుని ప్రణాళికలో వాడబడుతున్నారు కానీ చూడండి ఘనమైన గటములు ఘనహీనమైన ఘటములు ఘనమైన పాత్రలు ఘనహీనమైన పాత్రలు మనం చూసిన మా వాక్యం కాలం కిందట వేతు రాష్ట్ర పత్రికలను తిమోతికి రాష్ట్ర పత్రికలో ఇంట్లో ఘన ఘనత వహించిన పాత్రలు ఘనహీనత పాత్రలు కూడా ఉంటాయి అన్న విషయాన్ని జ్ఞాపం చేసిందంటే గొప్పవాడంటే మన ప్రభువే మన తండ్రి కాబట్టి తండ్రి ఇంట్లో అంటే తన రాజ్యం పరలోక రాజ్యం మందిరం దేవుని మందిరం క్రైస్తవ సంఘం అందులో గనమైన పాత్రల వల్లే ఆయన కొరకు ఘన ఆయన ఘనత కొరకు వాడబడేవి ఉన్నాయి ఘనహీనత కొరకు కూడా వాడబడ్డాయి అంటే ఈ లోకపు దృష్టిలో వాళ్ళు చాలా ఘనహీనంగా ఉంటారు అన్న విషయాన్ని అది అర్థం చేస్తుంది వాక్యం ఆ వాక్యం ప్రకారంగా చూస్తే ఈ మొదటి రెండు గుంపులు ఘనహీనమైన పాత్రలాగా వాడబడినట్టు మనం చూస్తూ ఉంటాం ఆయన ప్రణాళిక అంటే ఆయన ప్లాన్స్ నెరవేరడం కొరకు ఆయన వాళ్ళని వాడుకున్నట్లు మనం చూస్తున్నాం దాని తర్వాత వాళ్ళకి శిక్ష ఉంటుంది అని కూడా ఎన్నిసార్లు మనం ధ్యానించడం ఇక్కడ కాబట్టి ఈ నలుగురు దూతలు ఆరవ బూర అంటే లాస్ట్ ఇంకా చివరి అవకాశం అన్నట్టు ఆరవ ఆరు అంటే చివరిది కాబట్టి ఆరు అంటే కూడా మనిషికి సంబంధించింది ఎందుకంటే ఆరో దిన మనిషిని సృష్టించింది దేవుడు కాబట్టి చివరి అవకాశము ఆరు అనేది లేక ఇంకా నీకు వేరే అవకాశం లేదు నీకు ఏడు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏడు అనేది సమాప్తం ఏడు అనేది విశ్రాంతికి సంబంధించింది విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలా కాబట్టి నువ్వు ఇంకా ఈ లోకంలోనే కొట్టుకుంటా ఉన్నావు అంత నీవు నీ కుటుంబము నీ సమస్యలు నీ ఉద్యోగము ఇవే కొట్టుకుంటావుంటే ఆరవ జీవితం అన్నట్టు దాని నుంచి బయటికి వచ్చి ప్రభులో ఉండగలిగితేనే ఏడవ జీవితంలోనికి వచ్చినట్టు లేక ఆయన విశ్రాంతిలోనికి మనం ప్రవేశించినట్టు కానీ మనకు తెలుసు ఇది ఏడవ దినం అంటే సండే అని సండే నాకు చాలా ఇంపార్టెంట్ దినము అని అనేది ఆత్మీయమైనది కాదు అది ప్రకృతి సహజమైంది మనకి ప్రతిరోజు సండే ఎందుకంటే విశ్రాంతి దినానికి ఆయన అధిపతి అని మనం చూస్తాం ఎక్కడ మత్తైసు వార్తలో మార్పు చూస్తాం విశ్రాంతి దినానికి ఆయన అధిపతి కాబట్టి ఆయననే మనం ఆరాధించాల విశ్రాంతి దినాన్ని ఆరాధించం విశ్రాంతి దినానికి మనం ఏ రూపకం కూడా ప్రాధాన్యత ఇవ్వం ప్రతిరోజు మనకి విశ్రాంతి దినమన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఈ ఆరవ బూరకు సంబంధించిన అంశం ఏంటంటే మనుషులలో మూడవ భాగము చంపబడాల ఆ తగిన చంపబడినాక తక్కిన మిగిలినవారు ఎవరు అంటే సర్పంలు తేళ్లే అన్న విషయం అర్థం చేసుకోవాలి మనుషులలో మిగిలినవారు ఎవరు అంటే వీరంటే మొదటి గొప్ప జనము ముగించినాక గొప్ప జనం అందరూ మరణించినాక మిగిలినవారు ఎవరు అన్నప్పుడు సర్పంలు తేళ్లే ఈ యొక్క సూచన అర్థం చేసుకోగలిగితే కొంచెం మనం ముందుకు వెళ్ళొచ్చు వాక్యం కాబట్టి వారం నుంచి ఆ అట్టుపోయిన వారం మనం ఏం చూస్తున్నాం అంటే గ్రంథము మూడవ అధ్యాయంలో మూడవ వర్షంలో యహోశివాకు సంబంధించిన అంశం ధరించను యహోశివ ఆ మలినమైన వస్త్రములు ధరించుకున్నట్లు దేవుని దూతకి కనిపిస్తున్నాడు అప్పుడు దేవుని దూత ఆగ్పిస్తున్న ఇతరులకు ఏమన్నా ఆగ్పిస్తున్నాడు తన మలినమైన వస్త్రములు తొలగించి మంచి వస్త్రములు ధరించజేయమని ఒక యాజకునికి మలినమైన వస్త్రములు ఉంటాయంటే మనం అర్థం చేసుకోవాలా నువ్వు యాజకునివే కానీ నువ్వు ఇంకా అపవిత్రమైన జీవితంలోనే జీవిస్తున్నావు అన్న విషయం అది ఆ వాకింగ్ గ్యాప్ చేసింది జగన్ సంబంధించిన రికార్డింగ్స్ ఉన్నాయి మీరు అక్కడ పోతే చూస్తేనేమో యహుషు అనే ఒక యాజకుడు కానీ ఆయన మీద అపవిత్రమైన వస్త్రములు ఉన్నాయి అన్న విషయాన్ని చూపిస్తున్నాడు ఎందుకు అపవిత్రమైన వస్త్రములు ఉంటాయి ఆయన వాక్యాన్ని విరుద్ధంగా జీవిస్తాయి ఆయనని మనం మెట్టుకు క్రీస్ని ధరించుకున్నాడు అన్నాడు ప్రభు కాబట్టి పౌలు అంటాడు కాబట్టి మనము ప్రభుని ధరించుకోవాలా అంటే ఆయన నీతిని ధరించుకోవాలా నీతి అన్న వస్త్రాన్ని ధరించుకోవాలా నీతి అన్న మైమరువును ధరించుకోవాలా ఇవన్నీ మనం ధ్యానించిన ఒకరోజు ఇక్కడనే కాబట్టి గొప్ప జనాన్ని ఏరీతిగా పోలుస్తున్నారు ఈ మూడవ గుంపు లేక మనుషులో మూడవ భాగము సంహరించబడటకు బయలుదేరిన ఆ యొక్క ఆజ్ఞకు సంబంధించిన విషయం మనం ధ్యానించాలంటే ఒకసారి యోనా గ్రంథం చూడుస్తాం యోనా గ్రంథము నాల్గవ అధ్యాయము ఎవరైనా స్పీడ్గా చూడగలిగితే టైం సేవ్ అవుతుంది మనకి యోనా గ్రంథము నాలుగవ అధ్యాయం నా కష్టం ఇట్లా పట్టుకొని దీన్ని చూడడం కాబట్టి మీరే ఎవరైనా క్విక్గా చూడగలిగితే బెటర్ యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచనం ఇది మనం చాలాసార్లు జరించినాం ఎన్నో సార్లు ధనించం ఇది చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మనం అక్కడ జకరే గ్రం మన యోనా గ్రంథం ధనించినప్పుడు కూడా రికార్డింగ్స్ లో ఉంటుంది అక్కడ మీరు జాగ్రత్త పరిశీలిస్తే మరుసటి దినమునా అది స్టార్ట్ అవుతుంది మరుసటి దినం అంటే నెక్స్ట్ డే కదా నెక్స్ట్ డే నెక్స్ట్ డే దేవుడు ఏం చేసేడు అక్కడ అందక్కడ మరుసటి దేవుడు ఉదయం అందు బాగా అర్థం చేసుకోండి ఎవడు ఏర్పరిచిండ్రు దేని ఏర్పరిచిడు పురుగును ఏర్పరిచిండు అది ఎప్పుడు టైము టైం ఉదయం కాబట్టి ఉదయం ఏముంటుంది సూర్యునితో వేడి సూర్యుని వేడి ఉదయం కాబట్టి మార్నింగ్ అనేది వేడికి సంబంధించింది సూర్యునికి సంబంధించింది కానీ అసలు సూర్యుడు ఎవరు నీతి సూర్యుడు కదా ఆ సూర్యుడికి రావాలి వీళ్ళకి కానీ ఈ చెట్టు మీదకి ఒక పురుగుని పంపిస్తున్నాడు కాబట్టి సూర్యుడి నుంచి రావాల్సిందే ఈ పురుగు పురుగు కూడా దేనికి సంబంధించింది సూర్యుడు దేనికి సంబంధించింది సూర్యుడు మంటకు సంబంధించింది కాలుతా ఉంటుంది అదే రీతిగా తేళ్ళు దేనికి సంబంధించినవి మంటకు సంబంధించినాయి అది కాటేస్తే మంటేస్తుంది కాబట్టి సూర్యుడన్నా తేళ్ళన్న ఒకటే ఒక రీతికి చెప్పాలంటే అదే రీతిగా ఆయన ఒక పురుగుని పంపించండి పురుగు ఏం చేస్తుంది కరుస్తుంది అది కరిస్తే మంటే ఎవరితే చెప్పాలంటే కాబట్టి అది కూడా తేలిక సంబంధించింది ఒక గుంపుకి సంబంధించింది కాబట్టి ఇక్కడ చూడండి అది చెట్టుని ఏ చెట్టుని అక్కడ ఉంటుంది సొర చెట్టు మీకు తెలుసు సొర చెట్టు సొర చెట్టు కాబట్టి సొర చెట్టుని తొలిచింది ఆ సొర చెట్టు కూడా చూడండి ఆశ్చర్యం అది ఎంత త్వరగా పెరిగిందో అంతవరకు లేదా చెట్టు అది అప్పుడు లేదా చెట్టు అది కూడా ఓవర్ నైటే పెరిగింది ఆ చెట్టు ఆశ్చర్యం చూడండి ఓవర్నైట్ పెరిగి ఉదయం ఎండ తగులుతూ ఉంటే ఆ సొర చెట్టు ఎంతగా గుబురుగా ఉందంటే యువరాకి వేడి తగలలేకుండా సూర్యుని నుంచి కాపాడుతుంది ఆ చెట్టు నీడలాగా ఉంది కానీ ఏమో జరిగిందో చూసుకోండి ఓవర్నైటే పెరిగింది అది బాగా అర్థం చేసుకోండి అంటే చెట్టు అన్నప్పుడు మనం ఎప్పుడైనా కానీ దేవుని బిడలకి సాదృశ్యం అని మనం అర్థం చేసుకుంటాం పచ్చదనం కాబట్టి జీవం ఉంటే పచ్చదనం కాబట్టి చెట్లు దేవుని బిడలకి సాదృశ్యం రకరకాల చెట్ల గురించి మనం చూస్తాం ముళ్ళ చెట్లు కూడా ఉంటాయి సైతాను బిడ్డలకు సాదృశ్యం అవి గచ్చ పొదలు సర్పంలో తేలక సాదృశ్యం గచ్చ పొదలు ముళ్ళ ఎందుకంటే వాటి గుణం అది కానీ గడ్డి గుప్పజనానికి సాదృశ్యం దేవదారు చెట్లు లేక సరళ గుంజి చెట్లు ఇట్లా రకరకాల చెట్లు చూస్తాం బైబుల్లో అవన్నీ దేవుని బిడ్డలకు సాదృశ్యం కాబట్టి ఏది దేవుని బిడ్డల సాదృశ్యం ఏది సైతాను ప్రజలకి సాదృశ్యం అది సింబాలిక్స్ మనం ఒకసారి అర్థం చేసుకుంటే ఇక లైఫ్లాంగ్ అది ఉండిపోతుంది మన మైండ్లో నువ్వు దేవుని వాక్యం ధ్యానించినప్పుడు అవన్నీ ఆత్మీయంగా నీకు అన్ని బయలుపరచబడుతూ అది ప్రభు యొక్క విధానం అది కాబట్టి చూడండి కాబట్టి దేవుడే ఏర్పరచండు గాడ్ ప్రిపేర్డ్ అమ్ అని ఉంది అక్కడ ఇంగ్లీష్లో కదా దేవుడే దాన్ని సిద్ధపరచడు అంటే ఎప్పుడో సిద్ధపరచిండు ఆ పురుగుని ఎప్పుడో ఉంది అది పురుగు కాబట్టి ఓవర్ నైట్ పెరిగిన ఆ చెట్టుని తొలచడానికి ఆ పురుగుని పంపించింది కాబట్టి ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలు గొప్ప మీదకి తేళ్లు పడతాయి అన్న విషయాన్ని మనం తేళ్ళు వాళ్ళ మీద దొమ్మిదిగా వస్తాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం అయితే ఇది ఎందుకు మనం ధ్యానిస్తున్నామంటే ఆ చెట్టుకు సంబంధించింది అది ఇంగ్లీష్లో దాని బాటిల్ గాడ్ అంటారు అంతేనా సొర చెట్టుని సొరకాయని బాటిల్ గాడ్ అంటారు కదా చెట్టుని మటుకు గాడ్ అన్నాడు జిఓ యు ఆర్డి దాని మటుకు బాటిల్ గాడ్ అంటారు సొరచెట్టుని బాటిల్ గాడ్ అంటారు కరెక్టే కాబట్టి ఇక్కడ ఏముందంటే గాడ్ జీవోయూ ఆర్డి జేమ్స్ట్రాంగ్ నంబర్ 7021 జీరో టూ నాసియాటిక్ అంటే వామిటింగ్ టైప్ అనుంది చాలగా ఆశ్చర్యకరం కదా ఈ సొర అర్థం ఏందంటే వామిటింగ్ టైప్ అనుంది అక్కడ ఇంగ్లీష్లో తర్వాత సెవెన్ జీరో జీరో సిక్స్లో టు వామిట్ అనుంది లేక ఉమ్మి వేస్తాను అనుంది బాగా అర్థం చేసుకోండి ఆయన ఉమ్మి వేస్తే ఆయన తృనీకరించినట్లు ఉమ్మి వేస్తామంటే అర్థం ఏంటంటే చ నేను విడిచిపెట్టినని అర్థం థూ అంటే నేను పక్కకు పెట్టినా అర్థం ఉమ్మి వేయడం అంటే అర్థం అది కాబట్టి ఆ చెట్టుని చెట్టు మీదకే ఆ యొక్క పంపించడం అనేది దేనికి సాదృష్టం అంటే ఆయన విడిచిపెడితే పురుగులు పడతాయి అని అర్థం ఆయన విడిచిపెడితే దుష్టశక్తులకు దొరుకుతాం మనం అందుకే ఆయన విడిచిపెట్టదు మనం మనం అందుకే ఆ ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయంలో చూస్తాం ఒక వాక్యాన్ని ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం పదహార వచనంలో చివరి సంఘకాలం గురించి ధనించినప్పుడు ఆ సంఘం గురించి దేవుడే మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నా చూడండి లవోదకీయ సంఘకాలం సంబంధించిన విషయం అది పదహార వచనంలో మూడు పదహారు ప్రటన గ్రంథము మూడవాధ్యాయము పదహార వచనం నీవు వెచ్చగా నెను చల్లగనను ఉండక నులివెచ్చనగ ఇవి మూడు గుంపులు ఇవి వెచ్చగా ఉండేది ఒక గుంపు చల్లగా ఉండేది ఒక గుంపు నులివెచ్చనిది ఒక గుంపు నులివెచ్చని అంటే అర్థం ఏం చెప్పండి సగం సగం సగం వెచ్చగా సగం చల్లగా అంటే ఈ రెండింటి సహవాసం అన్నట్టు వెచ్చగా అంటే ఏంది కొంచెం వేడి కదా తేలిక సాదృశ్యం చల్లగా ఏంది చల్ల చీకటి సర్పంపులకు సాదృశ్యం కాబట్టి రెండింటి యొక్క సహవాసంలో ఉన్నదే నులివెచ్చని జీవితం అది గొప్ప కాబట్టి ఈ గొప్ప గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఇటన లేవు అటన అటన లేవు అటన ఉండి ఉండు కానీ సగమును నువ్వు అదే ప్రాబ్లం ఇప్పుడు నువ్వు వెచ్చగా ఉన్నావు తేళ్లకు సాదృశ్యం చల్లగా ఉన్నావు అనుకో సర్పంలకు సాదృశ్యం వాటికి తగిన శిక్ష పట్టుకుంటుంది అని చెప్పిండి అవి రెండు తెగవేయబడి చేస్తాయి మొదటి రెండు గుప్పులు కానీ నీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు సగమిట్టు సగం పట్టున్నావు అంటే వాటి సహవాసంలో ఉన్న నువ్వు అది నీ సమస్య దాని అర్థం ఆ వాక్యం కాబట్టి నేనేం చేస్తా నువ్వు వెచ్చగా ఉన్నా చల్లగా ఉన్నా మిమ్మల్ని నేను శిక్షిస్తా నో డౌట్ కానీ మిమ్మల్ని నేను నా నోట్లో పెట్టుకున్నా మరించలేకపోతున్నా అంటున్నాడు చూడండి అంటే ఏముంది అంటే ఆయన ఆయన నోట్లు ఏముంటుంది చెప్పండి నోట్లేముంటుంది ఉమ్ముంటుంది కరెక్టే కానీ ఆత్మీయ దృష్టి అన్నది నోట్ దేనికి సంబంధించింది వాక్యానికి సంబంధించింది కదా నీ నోట్లో వాక్యం ఉంటుంది నా వాక్యం నుంచి నేను తృణీ కలిసి నేను పంపించేసిన డిస్కనెక్ట్ చేస్తున్నా నా వాక్యముల నుంచి అంటే జీవగ్రంథంలో మీరు లేకుండా నేను తీసిపడేస్తా అది దాని అర్థం ఆత్మీయ సత్యం కాబట్టి నువ్వు సర్పములతోని కానీ తెళ్ళతో కానీ సహవాసంలో ఉంటే నేను నిన్ను భరించలేను ఎందుకంటే వాటి గుణగణాలు నీలో ఉన్నాయి అవి అహానికి సంబంధించిన గుణగణాలు మనం చూసినాం గుడ్ల గూపకు సంబంధించిన వాక్యాలు వాటి కొంగ అవి అరగేంటన్నట్టు కొంగ అర గర్విస్తుంది అది చూడడానికి మేక గర్విస్తుంది మేక పోతుంటే గర్విస్తుంది కాబట్టి వీళ్ళ గుణగణాలు ఆ రీతి ఉన్నాయి కాబట్టి నువ్వు వాటి సహవాసంలో ఉంటే నీ గుణగుణ గుణగణం కూడా అదే రీతిగా ఉంటుంది కాబట్టి నేను నేను ఉమ్మివేస్తాను సాధువు జీవితం తగ్గింపు జీవితం సరళత జీవితం పరిశుద్ధత జీవితం లేని జీవితాలు ఇవన్నీ అటువంటి జీవితాన్ని నేను భరించలేను కాబట్టి నేను మిమ్మల్ని ఉమ్మివేస్తాను అంటాను కాబట్టి డ్ అంటే ఉమ్మివేయడం అని అర్థం ఆ చెట్టుని దేనికి సాదృశ్యం అంటే దాన్ని ఉమ్మివేయాలా ఉమ్మివేసేదానికి అది ఉన్నది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపం చేస్తాడు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది మనము ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వర్షాలు చూస్తున్నాం ఇప్పుడు చూడండి ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనం పదిహేడవ వచనం ఇవన్నీ చదివం మనం సరే లేదు కొంచెం కిందికి బాబు ఎయిట్ అంతే కాబట్టి చంపబడేను అంటే ఇది ఖచ్చితంగా నెలవేరుతుంది ప్రవచనం గ్యారెంటీగా నెలవేరుతుంది అందరూ గొప్ప జనం చంపబడతారు వాళ్ళందరూ మరణిస్తారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం మనము దేవుని బిడ్డలు అక్కడక్కడ శ్రమలు అనుభవించడం మీరు చూస్తూ ఉంటారు వాట్సాప్లో కూడా పెడుతుంటారు మీరు ఎవరో పెడతా ఉంటారు మీకు మాథ్యూ ఎవరో తెలుసు కదా మొన్న వచ్చింది కదా ఆయననే మాథ్యూ ఆయన యాప్చర్ కల్ట్ బోధలు ఉన్నవాడు చూసి గ్లోరీ సిస్టర్ కట్ చేసింది ఆయన స్టేజ్ మీద కడపూరం మొగినప్పుడు మీరు ఎత్తబడతారంటే ఏమంటుంది మీరు మార్పు పొందుతారంట ఆయననేమో ఎత పడతారంటున్నాడు ఆయన లేదు మార్పు పొందుతారంటుంది స్టేజ్ మీద అక్కడ చూస్తే కడపూరం మ్రోగినప్పుడు మీరు మార్పు చెందుతున్నారా వాక్యము ఆయననేమో స్టేజ్ మీద కడపూరం మ్రోగినప్పుడు మీరు ఎంత అని చెప్తున్నాడు ఆమెనంటుంది కిందికి లేదు మీరు మార్పు పొందుతారని ఉంది అడు ఆ వాక్యం అని చూపిస్తుంది అంటే అంత గుడ్డిగా ఉంటుంది అన్నట్టు ఆ జీవితం అంటే అబద్ధికులు పరలోకానికి అనర్హులని ఉంది వాక్యం ద లయర్స్ కెనాట్ ఇన్హరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కాబట్టి వాళ్ళు అబద్ధంలో ఉన్నప్పుడు ఏ రీతిగా పర్లోకంని ఏనీతిగా సంపాదించుకున్నారు పర్లోకాన్ని అబద్దిక్కులు పర్లోకాన్ని సంపాదించుకున్నలేరు ఎంత పరిశుద్ధంగా ఉన్నా ఎంత ఉపాసాలు ఉంటున్నా ఎటువంటి సేవ జీవితంలో ఉన్నా అబద్ధాన్ని ఆశ్రయించిన వాడు ఎట్లా పర్లోకరాజం పోతాడు ఆ వాక్యం ప్రకారంగా చాలా పవర్ఫుల్ అది కాబట్టి కొంచెం కష్టమే అందుకే వాళ్ళందరూ నరకానికి పోకుండా కాపాడడం కొడుకు వాళ్ళు తిరిగి వాళ్ళందరూ మరణించాల్సి వస్తుంది మరణిస్తేప్పుడు అప్పుడు వాళ్ళ ప్రాణాలు ప్రభుకు సమర్పించుకుంటారు అప్పుడు వాళ్ళ పాపాలు ఒప్పుకుంటారు మేము ఎంత తప్పు చేసినాం ఎంత పాపం చేసినాం అని అప్పుడు రిగ్రెట్ అవుతారు అన్నట్టు అదే శ్రమల గుండా అనేది కాబట్టి వారి నోట్ నుంచి ఏమేమొచ్చి మనం చూస్తున్నాం ఫైర్ స్మోక్ బ్రీమ్స్టోన్ అని కదా కీర్తల గ్రంథం పదకొండవ అధ్యాయము ఆరవ వచనం సార్ చూడండి కీర్తల గ్రంథం పదకొండవ అధ్యాయము ఆరో వచ్చనం సామ్స్ చాప్టర్ ఇలెవెన్ సిక్స్ దుష్టుని మీద అవును ఉరులు వేరే స్నేర్ వేరే ఉరుము వేరే ఉరులు అంటే ఏం తెలుసా స్నేర్ అంటే వల స్నేర్ అంటే ప పట్టడానికి చేస్తే చూస్తుంటారు వల బోయోవాణి వల అంటాం దాని స్నేర్ అంటారు ఇంగ్లీష్లో ఎస్ఎన్ఏఆరి లేక దాన్ని పట్టుకుంటే పుచ్చులు అంటారు అంటే అది స్నేహర్ అన్నట్టు కాబట్టి దుష్టుని మీద ఎవరు ఆయన ఎవరు దుష్టుల మీద ఆయన ఉరులు కుమరించును తర్వాత అది పాయింట్ అగ్ని గంధకములను వడగాలియు వారిని వారికి పానీయ భాగమగును ఏమి అగ్ని గంధకములు వడగండ్లు వారికి పానియ భాగం అగును అంటే ఇంక వాడు ఏం తింటాడు ఏం తాగుతాడు అనే వాడు అంత భయంకరమైన కష్టాన్ని రుచి చూడాల్సి అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఏందా కష్టం అగ్ని గంధకములు దాని తర్వాత వడగండ్లు వడగాలు వడగాలి అంటే వేడి మళ్ళా వేడి వడగాలి అంటే వేడి గాలి ఎడకాలం వస్తుంది వేడి గాలి అంటే మళ్ళీ తేలక సాదృశ్యం దాని తర్వాత అగ్నిగంధకములు దేనికి సాదృశ్యం దానికే సాదృశ్యం కదా అంటే వాళ్ళు అవి రుచి చూస్తారు వాళ్ళు అటువంటి శ్రమని రుచి చూస్తారు అది తాగాల్సి వస్తుంది అటువంటి శ్రమ అది అనుభవించడం తా పానీయభావం అంటే అనుభవించడం వారి మీద అవి కుమరించబడతాయి అది ఆ విషయం జ్ఞాపకం చేయబడుతుంది అక్కడ కాబట్టి వీటి నోట్ల నుంచి వస్తుంది అనుకుంటున్నాం కానీ అది వారి జీవితంలో అంటే నిజమైన అగ్నిగంధకములు కావు నిజమైన వడగాలులు కావు వారి మీదకి వచ్చే శ్రమ అటువంటి భయంకరమైన శ్రమ అనేది అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు బ బయలు వెడలను అన్న పదం అక్కడ మనం చూస్తున్నాం మొలసార్ చదువు అది ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది వర్షాలలో ఏం చూస్తున్నాం అది బయలు వెడలే ఉంది అక్కడ అనగా వీటి నోట్ల నుండి బయలువెడల చున్నది ఏంది అగ్ని ధూమ గంధకముల చేత మనుషులు ముడభాగం కాబట్టి అగ్ని ధూమ గంధకం అగ్ని ధూమము గంధకం ఈ మూడటి గురించి అక్కడ చెప్పండింది ఎక్కడ అవి బయలుదేరిన ఎక్కడి నుంచి ఈ దూతల నోట్ల నుంచి కాబట్టి నిజంగా చెప్పండి దూతల నోట్లకి అగ్ని బంధ కాబట్టి అవి ఆత్మీయమైన చిహ్నాలు అవి నిజంగా అగ్ని కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం పాత నిబంధ కాలంలో నిజంగా జరిగినాయి ఎందుకంటే ఆయన నిజంగా కుమరించండి అగ్నిగంధకములు సోదా కుమరం మీద పడ్డాట్టు మనం చూస్తామా లేదా దాన్ని చూపిస్తున్నాను మీకు కొంచెం సేపట్లో వాక్యం కాబట్టి బయలుబెడల్ను ఇష్యూడ్ అని ఉంది ఇంగ్లీష్లో సిక్స్టీన్ నాట్ సెవెన్ అర్థం ఏమనుందంటే డిశ్చార్జ్ ప్రొసీడ్ అంటే బయలుబెడల్ అంటే ప్రొసీడ్ అని అర్థం తర్వాత ఫార్టీ వన్ రిమూవ్ డై లైవ్ సజీవంగా వాళ్ళు మరణించడం అన్న విషయం ఇక్కడ చెప్తుంది వాక్యం దాని తర్వాత థర్టీ లో ఎయిటీ ఫోర్లో ట్రయల్ టెస్టు శోధనల గుండా శ్రమల గుండా తర్వాత టూ పియర్స్ అంటే పొడవబడడం పియర్స్ అంటే పొడవబడడం మన ప్రభుని ఏ రీతిగా పుడిచింద్రో ఆ రీతిగా వీళ్ళందరూ పొడవ పడతారన్న విషయాన్ని అంటే నిజంగా పొడవబడతారా పొడవడబడడం అనేది ఏం సంబంధించిందంటే ప్యూ ఇదొక ఒక విధానం పరిశుద్ధత సంపూర్ణంగా తయారు కాడానికి కొరకు చివరికి వారి జీవితాలు ఆ రీతిగా తయారవుతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే సమాప్తమైనది అని ఎందుకంటాడు దేవుడు శిల్ల మీద ఆయన వచ్చిన పని కంప్లీట్ చేసుకున్నానని చెప్పడానికి వాటిని వీళ్ళ జీవితాలు కూడా అట్టనే ముగిస్తాయి అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఈ జేమ్స్టాంగ్ నంబర్స్ ప్రకారంగా ఏ గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై వర్షంలో కూడా ఈ యొక్క బయలు అనే దానికి సంబంధించిన వాక్యం అక్కడ చెప్పబడుతుంది చూడండి చూడు చూడు ట్వంటీ ఫోర్ ట్వంటీ అది కరెక్ట్ కాబట్టి ఎవరికి అప్పగిస్తుండే శత్రువులకి వాళ్ళని అప్పగిస్తుండు వాళ్ళు తీర్పు తీరుస్తారు ఎవరి మీద ఈ గొప్ప జనం మీద వాళ్ళు తీర్పు తీరుస్తారు అంటే వాళ్ళు వచ్చే విధానం ఎట్లుందంటే ఒక పెద్ద తుఫాన్ లాగా వస్తున్నారు శత్రువులు అది ఇష్యూయింగ్ గషింగ్ ఆఫ్ విండ్ అని ఉంది అక్కడ అది టెంపెస్టర్ ఏముంది వారి మీదకి ఉపద్రవం ఆ రీతిగా వస్తుందన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు ద్వి ద్వితీయోపదేశ కాండము అధ్యాయము నలభై నలభై ఒకటి రెండు చూడండి ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము నలభై నలభై చూడండి నేను తలతలాలు నాకు అడ్గమును ఏ రీతిగా శిక్ష ఉంటది వారి మీదకి ఆయన ద్వేషించే వారికి అనే విషయం మాట్లాడుతున్నాడు తర్వాత అది సరలేదు తన సేవకులు అంటే గొప్ప జనం అందరూ మరణించినాక ఎవరికైతే ఆ తీర్పు అవకాశం ఇచ్చిండో వారికి శిక్ష ఉంటుంది అన్న వాక్యం అది అక్కడ కాబట్టి తేళ్ళకి సర్పంలకి తిరిగి శిక్ష ఉంటుంది అన్న వాక్యం అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నా హోము అధ్యాయము మూడవ వచ్చనం నా హోము అధ్యాయము మూడవ వచ్చనం రౌతులు వడిగా రౌతులు అంటే గుర్రాలు నడిపించే హార్స్మెన్ రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు ఖడ్గంలు తలతలాడుచున్నవి ఈటెలు మొరిచున్నవి చూడండి చాలా మంది హతమవుచున్నారు చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా లెక్కకు మించిన వాళ్ళు వీళ్ళందరూ వాటి గొప్ప అందరూ కుప్పలు కుప్పలుగా పడి ఉంటారు విషయం అక్కడ ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు పీనుగులకు లెక్కయే లేదు పీనుగలు కాలికి కాలికి తగిలి జనులు తొట్టెలిచ్చున్నారు అంతగనం ఉన్నరన్నట్టు అంతగనం చేస్తారు అన్నట్టు అదే అదే గ్రంథము ద్వితోపదేశండము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచ్చినం ఇరవై వచ్చినం చూడండి యహో ఆ కోపము ఏరితిగా ఆ మనిషి మీద రగులుకుంటుంది కాబట్టి ఈ ఈ దూతలని ఆయన చేతిలో ఒక తీర్పు సాధనంలాగా వాడుకుంటుండు అని ఈ వాక్యాలు జ్ఞాపకం చేస్తున్నాయి కాబట్టి దేవుని యొక్క కోపం ఆయన ఏరితిగా చూపిస్తున్నాడు వీరి ద్వారా కాబట్టి దేవుడు డైరెక్ట్గా శి శిక్షిస్తున్నాడు దేవుడు తన శిక్షని ఒక గుంపు ద్వారా అమలుపరుస్తున్నాడు ఆయన ప్లాన్స్ అట్లుంటాయి కాబట్టి దేవుడి బిడ్డలు తప్పు చేసేటప్పుడు సైతానికి అప్పగిస్తాడు అప్పుడు సైతాన్ భారం ఎక్కువైనప్పుడు వాళ్ళు ఏడ్చినప్పుడు దేవుడు అప్పుడు వాళ్ళకి విజయం ఇస్తూ ఉంటాడు దాని తర్వాత ప్రభు చెంత నడిపించబడతా ఉంటారు ప్రభు కొరకు జీవిస్తారు తిరిగి పాపం చేస్తే తిరిగి అదే విధానం ఆయన విధానం అది పాత నిబంధన కాలం వదులుకొని కృత నిబంధన కాలం వరకు సైతానికి అప్పగిస్తాడు అంటే పాత నిబంధన కాలంలో శత్రువుకి అప్పగించిండు అంటే శత్రువు దేశానికి అప్పగించిండు కృత నిబంధనకు వస్తే శత్రువు మనిషి నీ మన శత్రువులు కాదు కదా మనం పురాణది షరులతో కాదు ఎఫ్ రాష్ట్ర పత్రికలో కాబట్టి మనకి ఎనిమి ఎవరంటే సైతానుడే కాబట్టి సైతానికే అపగిస్తాడు అన్న విషయాన్ని అక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం దాని తర్వాత కొంచెం తర్వాత అంతేనా ట్వంటీ నైన్త్ జూన్ ఎంతవరకు చదివినా నువ్వు కంటిన్యూస్గా చదువు అది తన కోపోగ్రత చేత ఆ జనులు నశింపజేయబడితేరీ అన్న విషయాన్ని అక్కడ మాట్లాడతాడు ఇది ఎక్కడ జ్ఞాపకం చేస్తాడంటే ఆదికాండంలో ఒకసారి జరిగింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు చూడండి ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై ఎన్ని ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి అక్కడ మనకు తెలుసు కేవలం సుధమ గుమరా కదా ఇప్పుడు అర్థం చేసుకోండి ఎన్ని పట్టణాలు అంటే అక్కడ ఆ మైదానపు పట్టణములు ఎన్నో అవి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో తర్వాత చూడండి ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రామ్ను జ్ఞాపకం చేసుకునేను చూడండి అబ్రాము కాపురమున్న పట్టణం కూడా నాశనం చేసిన అక్కడ ఉన్నాయి దాని తర్వాత లోతు కాపురమున్న పట్టణములు కూడా ఆ సోయారు అనే ప్రాంతం అది కాదులే ఇరవై ఎనిమిదేనా చూడగా తొమ్మిది ఇరవై తొమ్మిది సరే చాలు చాలు చాలు ఇరవై ఏడు చూడు కాబట్టి దేవుని శిక్ష గురించి మాట్లాడుతుండే ఇక్కడ యాక్చువల్ గా అయితే ఇక్కడ నాలుగు ఇరవై నాలుగు సార్ అంటే అక్కడ ఎన్నో పట్టణాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా చేస్తున్నాడు ఫస్ట్ పాయింట్ సుధమా గోమరా తర్వాత ఇంకా రెండు పట్టణాలు ఉన్నాయి అది ఎందుకు కనిపిస్తుంది ఆ వాక్యం అధ్మా జెబోయిమ్ అని రెండు మరియు రెండు పట్టణాలు కనిపిస్తున్నాయి అక్కడ సుధమా గుమరా కాకుండా అద్మా మరియు జెబోయిమ్ నాలుగు ఉన్నాయి యాక్చువల్గా అయితే మనం సాధారణంగా రెండే ధ్యానిస్తూ ఉంటాం ఉందా ఇంతగా చెప్పింది సుధమా గుమరాతో పాటు ఇంకా రెండు పట్టణాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనము మీ తర్వాత ధ్యానించండి సుధమా అంటే 54-67 సిక్స్టీ సెవెన్లో ఏముందంటే టు స్కార్చ్ అంటే కాల్చిబడడం చూరిని వేడికి కాలిపోడం అన్నట్టు అర్థం దాని తర్వాత గుమర అంటే సిక్స్టీ సెవెంటీన్ రూయిండ్ హీప్ అంటే కుప్ప నశించిపోయిన కుప్ప అని అర్థం అద్మ అంటే వన్ ట్వంటీ అంటే భూమికి సంబంధించింది లేక ఎర్ర మట్టికి సంబంధించింది కాబట్టి అధుమ అంటే ఎర్రమట్టి అని అర్థం ఎర్రది అంటే ఏషావు సంతతికి సంబంధించింది అని కూడా అర్థం చేసుకోవాలా లేక వన్ వన్ రక్తము అని కూడా ఉంది 119 వన్ అంటే అధుమా అంటే రక్తానికి సూచిస్తుంది లేక శరీరకమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది లేక ఎర్రమట్టి ఏషావుకి ఏషావు ఎర్రని వాడు కాబట్టి ఎర్రమట్టి ఏషావుకి సాదృశ్యం లేక శారీరకమైన జీవితంలో జీవించే సాదృశ్యం జెబోయిమ్ అంటేనేమో సిక్స్టీ సిక్స్ లేడీ జింకా అందమైన జింకా అనేది ఇక్కడ ఇంగ్లీష్లో అంటే అందమైన అదొక రకమైన జెబోయిమ్ అంటే అందమైన పట్టణము లేక మహాపట్టణము అంటే మళ్ళా బొబులోనికి సదృశ్యం మహాపట్టణం ఇవన్నీ పట్టణాలు దేవుని కోపానికి బానేసలాగా లేక దేవుని కోపాన్ని వాటి మీద రగులుకోవడం వల్ల అవి మొత్తము కాల్చివేయబడ్డాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆయన కోపము ఆ రీతిగా ఉంటుంది ఆయన కోపం ముందు ఎవడూ నిలబడలేడు అన్న విషయాన్ని ఈ వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ మనం వాక్యాన్ని ముగించుకుంటాం హబక్కుకు గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవచనం త్వరగా ఈ వాక్యాలు ముగించుకుంటే మనం వాటికి సంబంధించిన ఆత్మీయ సూచనలన్నీ అర్థం చేసుకునే ప్రయత్నించవచ్చు హబక్కుకు రాసిన గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చనం ఏ రీతిగా ఉంటారనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది వారి గుర్రములు చిరుతపుల్ల కంటే వేగంగా పరిగెత్తుతున్నాయి రాత్రి అదే తిరుగులాడు తోడేళ్ళ కంటేను చులుకైనవి అది వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలన జొరబడతరు అంటే అమాంతంగా ఎవ్వరు ఊహించని లో వారి మీదకి వచ్చి పడతారు అన్నట్టు రౌతులు ఎవరి మీదకి గొప్ప జనం మీదకి అది ఎర్ర పట్టుకునేటకై పక్షిరాజు వచ్చినట్లు కాబట్టి పక్షిరాజు ఎర్ర పట్టుకున్నట్లు వారి మీదకి పరిగెత్తుకొని అన్న విషయాన్ని వ్యాఖ్యానిస్తున్నాడు కాబట్టి ఇది పక్షిరాజు దేనికి సంబంధించింది ఇంగ్లీష్లో ఈగిల్ అని కాబట్టి ఈగిల్ అంటే మనం ఒకసారి చూస్తాం ఈగిల్కి గద్దెకి చల్ల తేడా ఉంటుంది రెండో ఒకటే కోవకు చెందినయి ఒకటే ఫ్యామిలీకి చెందినయి కానీ ఈగుల్ ఏమో లేక డేగా డేగా అంటాం ఇంగ్లీష్లో లేక దాన్ని పక్షిరాజ్ అంటాం అది చాలా పైకి ఎగురుతుంది గద్దనేమో ఎక్కువ ఎగర ఎగరదు పైకి అది దానికి శక్తి ఉన్న కానీ ఎగరదు ఎందుకంటే అది చాలా లేజీగా ఉంటుంది గద్ద అది ఎప్పుడు చనిపోయిన వాటిని తింటుంది గద్ద ఈగులు మట్టుకో ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు తాజాగా అది అంత పైన ఎగురుతూ కూడా అంత నుంచి క్రిందికి డైవ్ చేసి చేపని పట్టుకోపోతుంది పాములం పట్టుకొని పోతుంది కుందెళ్ళని రకరకాల జంతువులను కూడా పట్టుకొని పోతుంది ఇంకా పెద్ద పెద్ద జ పక్షిరాజులు ఉంటాయి అవైతే జింకా నమాంతంగా ఎత్తుకొని పోతాయి లేక చెరుత పులులను రకరకాల బరువైన జంతువులను కూడా పైకి తీసుకొని పోతాయి అవి అంత పవర్ఫుల్గా ఉంటాయి అన్నట్టు అవి మన దేశంలో కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే కొనిపోయినట్లు పక్షిరాజు వారిని కొనిపోతాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే వారికి దొరికితే ఇంకా బ్రతకరన్నట్టు వాడి చేతలబడితే బ్రతకలన్నట్టు కాబట్టి వీరికి అధికారం ఇచ్చిండు మూడో భాగంని సంహరించడం కొరకు కాబట్టి దేవుడు వీళ్ళకి ఇచ్చిండే ఆధికారం గొప్పజనం మీద చివరికి ఒక వాక్యం చూపించేసి నేను ముగిస్తా ప్రకటన గ్రంథము ఇరవైవ అధ్యాయము నాలుగవ వచనం ఇది ఎప్పుడంటే ఇంకా ఇది ముగించినప్పుడు గొప్పజనం అందరూ హతసాక్షులు అయినప్పుడు ఏం జరుగుతుంది వీళ్ళంతా లక్షా నలభై నాలుగు వేల మంది ఇరవై అధ్యాయం రాదా ప్రకటన గ్రంథము ఇరవై ఇరవై అధ్యాయము నాలుగవ వచ్చినాము ఆ చదువు బ్రీ ఇంకొచ్చాం చదువు కొంచెం కిందికి పోయినాక శిరఛేదనం చేయబడిన ఎక్కడుంది అది నాలుగవ వచ్చ్రమే చివరి భాగం అది శిరఛేదనం చేపడ్డ వారి ఆత్మల గురించి అక్కడ చూస్తున్నాం వాళ్ళు చూడండి వీళ్ళందరూ గొప్ప జనం చేయబడ్డ వాళ్ళందరూ గొప్ప గురించి చెప్పబడుతుంది అంటే ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకోవాలి వీళ్ళందరూ సంపూర్ణంగా భూమి లెవెల్కి వాళ్ళు ఏమంటాం సర్ప్రైజ్ చేయబడతారు కంప్లీట్గా ఆ లెవెల్కి తొక్కబడతారు వాళ్ళు చివరి వారికి చివరికి వారి జీవితాలు ఆ లెవెల్కి తొరక్కబడతాయి అన్న విషయాన్ని కనుక జ్ఞాపకం చేస్తున్నాడు వీళ్ళందరూ హత అవుతారు కరెక్టే కానీ ఎప్పుడు చివరికి అంత పొగొట్టుకొని అంత పొగట్టుకొని ఇంకా ఒక రకమైన రిగ్రెట్స్ వాళ్ళ జీవితంలో మనం ఎంతగా తప్పు చేసినాము ఎంతగా పాపం చేసినాము అని పచ్చాత్పడైన సన్నిధిలో విలపించడం అప్పుడు వారి మెడల మీద కథలు ఉంటాయి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా ఇక్కడికి మనం ఐథింక్ కొంచెం పాస్ చేయాలి ఎందుకంటే కొంచెం దాని తర్వాత కొన్ని హెవీ డోసెస్ ఉంటాయి అవి మనం వచ్చేవారమే చూడగలం వాక్యాలు అవి ప్రార్థనతో ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం పరశుధ్రవకు దేవా మీకు వదనాలైన ప్రవ్వ ఆ యొక్క గొప్ప ఏ రీతిగా శిరఛేదనం చేయబడుతున్నారు విషయాన్ని ఈరోజు మాకు చూపించినారు ప్రవ్వ అందరూ మరణిస్తున్నారు జనులు కుప్పలు కుప్పలుగా పడి ఉంటున్నారు ప్రభా ఏర్లై పార్తనే రక్తం అన్న విషయాన్ని మీరు మాకు చూపిస్తున్నారు నైనా కాబట్టి ఆరవ బూర మరణకాండ సర్పంలకి మీరు అధికారం ఇచ్చినారు కాటు వేయడానికి అరణ్యంలో ఇసల్పాయలు సర్పం చేత ఏరిదిగా కాటు వేయబడినరో అనేకులు ఏరిదిగా చనిపోయినరో ఇదే విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారు యుగ సమాప్తిలో ప్రభా ఆరవ బూర టైంలో సర్పంలకు మీరు అధికారం ఇచ్చారు మనుషుల్లో మూడవ భాగాన్ని చంపడానికి గొప్ప జనం అందరూ మరణిస్తారన్న విషయాన్ని మేము అక్కడ చూస్తున్నాం ప్రవ్వా కానీ ఎవరు నశించుకోవడం మీకు ఇష్టం లేదు కాబట్టి ఈ విషయాలు మీరు మాకు చూపిస్తున్నారు వీటన్నింటిని మేము నేర్చుకొని గొప్ప జనాన్ని సిద్ధపరచాలా వెచ్చగాని విల్లివెచ్చగా కానీ చల్లగానీ ఉండకుండా ప్రవ్వా మీ పక్షంగా ఉండే బిడలుగా తయారు ప్రార్థిస్తున్నాం మరి ఆ రీతిగా వారిని మీ చెంత నడిపించే సేవలు నడిపించి మమ్మల్ని అందరినీ మీరు ఆకలి ఇక్కడికి వచ్చిన వారిని అందరిని ఆశ్రయించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించున్నాం తండ్రి ఆమేన్